సంకీర్తన సంఖ్య నాలుగు వందల మూడు ఏమీ నడుగనొల్ల హెచ్చుకుందులనొల్ల కామించి నీవిచ్చితివి కైవల్యపదము పుట్టుగులకు వెరవ భువిలోన హరినీకునట్టే నీ దాసుడనేనైతే చాలు వెట్టికినే జాతి అయిన వెరవ నీ నామములు ఒట్టినా నాలిక మీదనుంటే చాలు దురితాలకు వెరవ తుదవే అయినా హరినీ కరుణ కైంకర్యము గలిగితే చాలు నిరతి ఇంద్రియాలకు నీ వెరవ నీవు ఆత్మ కుడవై పెరిగితే చాలు ఏ లోకమైనా ఎప్పుడు ఎప్పుడూ శ్రీవేంకటేశ పాలించి నీ కృప నాపై పారితే చాలు కాలమెట్టయిన వెరవ కర్మమెట్టయినా వెరవ ఏలిన నీ దాసులు నన్నీ చాలును